అనివే కాబట్టి దేవతల యొక్క వ్యక్తులు పుడతాయి జాతి పుట్టదు దేవాది వ్యక్తి ప్రభవ అభ్యుపగమే ఇంద్రుడనే వ్యక్తి కొత్తగా వచ్చాడు అంటే పుట్టాడు అని స్వీకరించినా కూడా ఆకృతి నిత్యత్వాలు ఆ ఇంద్ర జాతి నిత్యము విరోధమేం రాదు వసవోరుగ్రహ ఆదిత్యాహిత్యాది వైదిక శబ్దములు ఆ నిత్యములైపోతాయి అని చేత విరోధం వచ్చేస్తుంది వేద ప్రామాణ్యానికి భంగము అనే విరోధం వస్తుంది అని మీరేం వెనకబెట్టుకోకల్లా కాబట్టి జాతి నిత్యము కనుక వస్వాది శబ్దములకు వస్వాది వ్యక్తులు వస్వాది జాతి అర్థము ఆకృతి విశేషస్తువాదీనా మంత్రార్థవాదాదిభ్య విగ్రహవత్వాద్యవగమాత్ అవగంతం యహ్ అయితే ఇక్కడ ఒక సమస్య వస్తుంది ఆ సమస్య అన్ని సమస్యల్ని పరిష్కారం చేయాల్సి ఉంటుంది కదా సమగ్రంగా పూర్తి చేయాలి కదా మనకి గోశబ్దానికి గో జాతి అర్థము గో వ్యక్తి కాదు అంటే మనకి తెలుస్తూ ఎందుకంటే మనకి గోవులు చుట్టూ కనపడుతూ ఉంటాయి వాటికి పర్టికులర్ షేప్ ఉంటుంది ఆకృతి ఆ షేప్ని మనం మనస్సులో పెట్టుకుని ఈ పర్టిక్యులర్ కౌ అది పుట్టినా గిట్టినా ఆ కౌ షేప్ అది శాశ్వతము అది నిత్యము ఎందుకంటే ఆ షేప్లో ఫిట్ అయ్యే ఇంకో వ్యక్తి వస్తుంది ఆ వ్యక్తి పోతుందంటే ఇంకో వ్యక్తి వస్తుంది అదే షేప్లో కాబట్టి ఆకృతి అంటే షేప్ అనే జాతి అన్నా షేప్ అనే ఆ సంబర్భంలో జాతికి ఇంకా ఏవో అర్థాలు ఉంటాయి ఇక్కడ ఆకృతి నేను ఇంకపైన ఆకృతి శబ్దాన్ని ప్రయోగిస్తా జాతి అనే శబ్దాన్ని డ్రాప్ చేస్తా ఇప్పుడు ఈ ఆకృతి అనేది మన మనస్సుకి వస్తుంది ఇది గో ఆకృతి అని మన మనస్సుకు వచ్చేస్తుంది ఎందుకంటే మనకి గోవ్యక్తులు అనేకం కనపడుతూ ఉంటాయి గో ఆకృతి తెలిసింది తెలిసిన తర్వాత ఏమండి గోశబ్దానికి విరోధం వస్తుందేమో అంటే ఏమి రావయ్యా కాదు మరి గోవు పోయింది కదా గోవు పోతేనేమి గోవు ఆకృతి ఉందిగా నీలోనూ అది ఎక్కడికి పోదుగా నువ్వు పోయాక కూడా మీ అబ్బాయిలో ఉంటుందండి అది ఎక్కడికి పోదు కాబట్టి విరోధం అవును విరోధం లేదు అని సరిపెట్టుకున్నాడు ఇంద్రహ అనే శబ్దం ఉన్నది ఏమండి ఇప్పుడు దీనికి ఆకృతి ఎలా వస్తుంది బుద్ధిలోకి వెడీ ఎక్కడ కనపడ్డాడు మనం ఇంద్రుణ్ణి ఇప్పుడున్న ఇంద్రుణ్ణి అంతకు ముందు ఉన్న ఇంద్రుణ్ణి చూసి ఉంటే మనకి ఆకృతి రెండు ఇంద్రుల్ని చూడాలి కలెక్టర్ గారు అనే ఆకృతి మన బుద్ధిలోకి వచ్చింది ఎలా వచ్చింది అంటే మేము హై స్కూల్లో ఉన్నప్పుడు కలెక్టర్ గారిని చూసాం మేము కాలేజీకి వచ్చేవాడికి ఆ కలెక్టర్ గారు ఓడిపోయి ఇంకో కలెక్టర్ గారు వచ్చారు ఆయన్ని చూసాం ఉద్యోగంలోకి వచ్చేవాడికి ఈ కలెక్టర్ గారు ఓడిపోయి ఇంకో కలెక్టర్ గారు వచ్చారు ఆయన్ని చూసాం అట్లీస్ట్ రెండు ముగ్గురు కలెక్టర్లను చూడ్డబట్టి కలెక్టర్ అంటే వ్యక్తి కాదు జాతి అని మనకి తెలిసింది ఇంద్రుడి దగ్గర ఎలా తెలుస్తుంది జాతికి గ్రహణం ఉండాలి కదా గ్రహణం అంటే తెలియట తెలుసుకోవాలి కదా అంతకుముందు మేము ఒక ఇంద్రుడిని చూసాము ఆ ఇంద్రుడు మారిపోయి కొత్త వచ్చాడు అప్పుడు మీకు జాతి వస్తుంది ఆ జాతికి శబ్దం అర్థం జాతి నిత్యము కనుక శబ్దం నిత్యము అలా మనం సర్దుబాటు చేసుకోవచ్చు ఇంద్ర జాతి యొక్క గ్రహణము ఎలాగ సంభవము అంటే ఆయన అంటున్నారు మంత్ర అర్థవాదాది మంత్రాలు అర్థవాదాలు ఉన్నాయిగా లేదా మంత్రాలు వచ్చినా మీకు వచ్చును దాంట్లో ఇంద్రుడి గురించిన మంత్రాల్లో చదువుకోండి తర్వాత అర్థవాదాలు ఉంటాయి ఏమిటి ఇంద్రుడనే ఆయన ఒక ఆయన ఆయనకి నమ్ముచి అనే శత్రువు ఉండను ఆ శత్రువులని సంప్రదాయంతో వజ్రం కావాల్సి వచ్చింది ఆ వజ్రం ఎలా తయారు చేసుకున్నాడు ఫైనల్గా వజ్రహస్తుడు అంటూ మీకు అర్థవాదాల్లో ఆయన ఆకారము తెలుస్తుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆ మంత్రాలని అర్థవాదాలని మీరు అర్థం చేసుకుని వాటిని పరిశీలించుకున్నట్లయితే మీ మనస్సులో ఓహో ఇంద్రుడు అంటే ఇదిరా అని ఒక అభిప్రాయం వచ్చేస్తుంది ఎటువచ్చి ఇంద్రుడు వ్యక్తి మాత్రం మీరు అనుకోద్దు జాతి అని అనుకో ఆకృతి అని మీరు అనుకోండి ఆ ఆకృతి ఎలా ఉంటుంది ఇంద్రుడు ఆకృతి ఎలా ఉంటుంది అంటే వజ్రామచవిత ఎందుకు పట్టుకునుట ఐరావతం మీద అధిష్ఠించుట ఉచ్చేశ్వరవశము అనే మేఘముల ద్వారా వర్షించుట ఏదో ఇలాంటి ఆకృతి ఉంటుంది అది ఇంద్రుడు మీకు ఆకృతి కూడా మంత్రాల్లో తెలుస్తుంది అర్థవాదముల కూడా తెలుస్తుంది అంటే వేద వేదంలో చెప్పిన కథలకి అర్థవాదములు పేరు కథలు విగ్రహాన్ని వర్ణించినవి ఆ వర్ణనలు వజ్రహస్త పురంధర ఇత్యాది వర్ణనాలన్నీ కూడా అర్థవాదులుగా స్వీకరింపబడతాయి కాబట్టి వాటిని మీరు అధ్యయనం చేస్తూ ఉంటే ఓహో ఇంద్రుడంటే ఇలా ఉండేవా ఇలా ఉండేవాడా మేఘాధిదేవత వర్షములోనిచ్చువాడు ఇంద్రుడు ఆ ఇంద్రుడు పోయి ఇంకో ఇంద్రుడు వచ్చినా ఈ వర్షములోనిచ్చుట అనే ఆకృతి మీ స్థిరంగా ఉంటుంది ఆ శబ్దానికి ఆకృతియే అర్థము తెలిసిందండి కాబట్టి శబ్దనిత్యత్వ దోషము లేదు స్థాన విశేష సంబంధ నిమిత్త ఇంద్రాది శబ్దా సేనాపత్యాది శబ్దవతి ఇక్కడ ఒక విలక్షణమైన స్టేట్మెంట్ని శంకరుడు చేస్తున్నారు ఇంద్రుడన్నా బ్రహ్మదేవుడన్నా విష్ణువన్నా రుద్రుడన్నా శివుడన్నా పార్వతి దుర్గా ఇత్యాది పదాలు మీరు దేవతా పదాలు ఎన్ని ప్రయోగించినా అవన్నీ కూడా ఆ స్థానాన్ని బట్టి వచ్చిన పర్టికులర్ నేమ్స్ జాతి ఆకృతి నామధేయములే తప్ప ఫిక్స్డ్ ఏమీ కాదు దానికి ఒక దృష్టాంతం ఇచ్చారు సేనాపతి సేనాపతి అంటే ఎవరండి బద్దయ సేనాపతి ఇంకా ఆయన తప్ప ఇంకెవడో లేడా ఏమీ సేనాపతులు బద్దయ్య అని ఒక సేనాపతి ఉండేవాడు ఎందురా బద్దయ అయ్యో మన ఇక్కడ ఈ నిజాం దాంట్లో ఉండేవాడు అండి బద్దయ బద్దయ్య తర్వాత ఎవళ్ళు వచ్చారు ఇంకో ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు ఎవళ్ళు అయ్యో అక్కన్నా మాదన్న అక్కన్నా మాదన్న మంత్రులు మంత్రులు సేనాపతులు సమానంగా ఉండేవారు మంత్రులు కూడా యుద్ధాలు చేసేవారు సేనల్ని నడిపించేవారు బద్దయ్య సేనాపతి ఎవరు ఓరుగల్లు రుద్రమదేవి సేనాపతి అయి ఉండొచ్చు బద్దయ్య సేనాపతి నవలు ఉన్నది విశ్వనాథ్ నేను అనుభూతి ఉంటే ఆమె నా నోట్లోకి వచ్చిన మాటలు షీ పుల్లే మీరన్నారు సేనాపతి రాశాడు కాబట్టి సేనాపతి అంటే ఎవరు ఇంకా మీరు పుష్కలం లేదు కాబట్టి ఇంకా సేనాపతి అంటే బద్దయ్య ఆ బద్దయ్య గారు పోయారు కాబట్టి సేనాపతి శబ్దం కూడా పోయింది అనిత్యం అయిపోయింది అద్దయ అలా ఎక్కడ నిత్యమైంది బద్దయ్య గారు పోయినా ఆ సేనాపతిలో ఇంకొకటి వస్తాడు నేను కలెక్టర్ అన్నా రెవెన్యూ కలెక్టర్ కలెక్టర్ అంటే రెవెన్యూ కలెక్టర్ అని అర్థం వాడు రెవెన్యూను వసూలు చేస్తాడు కనుక సేనాపతి శబ్దం అంటే అంచేతనే ఇంద్ర అంటే సేనాపతి శబ్దం ఉంటుంది సూఢి పదాలు కావు అన్నీ కూడా యౌగికములే అన్నీ కూడా డెరివిటివ్సే తప్ప ఫిక్స్డ్ నేమ్స్ ఏం లేవు అసలు దేవతలన్నీ కూడా డెరివిటివ్సే శివుడు అంటే డెరివిటివిటీస్ ఇది నాటి రూఢి అంటే ఇదంతా నేను మనస్సులో పెట్టుకుని నేను చెప్తూ ఉంటా శివుడు అంటే మిస్టర్ శివుడు కాదు మంగళస్వరూపుడైన ఈశ్వరుడు విష్ణువు అంటే మిస్టర్ విష్ణువు కాదు సర్వవ్యాపకమైన పరమాత్మ అలా మీరు ఆ ఆకృతిని స్వీకరించాలి తప్ప పర్టికులర్ పర్సన్లా మీరు స్వీకరించకూడదు ఏమండి మతము వేదాంతము ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటో చెప్పమంటారా ఆకృతి స్వీకరిస్తే వేదాంతం అవుతుంది వ్యక్తిని స్వీకరిస్తే మతం అవుతుంది అర్థమైందండి అని చెప్పిన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఒక వ్యక్తి మీరు నిరూపించటము అది సబబుగా లేదు ఆయన వ్యక్తి అన్నట్టుగా ఆయనకు ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఓ సామ్రాజ్యం డబ్బు బాగా ఉన్నవాడు ఇలా మొదలుపెడితే ఒక వ్యక్తిగా నిరూపించటము అది సబబు కాదు అది మతానికి బలహీనత అవుతుంది తప్ప అది బలం కాదు అని వీళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఏమండి ఎలక్షన్స్లో ఎంత అన్యాయం జరుగుతుంటే ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నాడు సాక్షాత్తు తిరుపతి కాన్స్టిచ్యువెన్సీలోనే డబ్బులు పంచిపెడుతున్నారు కదా ఇంత అన్యాయం జరుగుతోంది కదా వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నాడు అని ఎందుకంటే వీళ్ళ దృష్టిలో వెంకటేశ్వర ఒక వ్యక్తి పర్టికులర్ ఇండివిజువల్ ఉచిత రాంకటేశ్వర స్వామి వ్యక్తి కాదు ఒకనొక మహాశక్తి ఒకనొక ఒకనొక ఆకృతికి వెంకటేశ్వర స్వామి ఏడు కొండలపై ఉండి ఆరాధింపబడే ఆ దేవతామూర్తి ఒక ఆకృతి మన హృదయంలో కలదు దానికి వెంకటేశ్వర స్వామి అని కారు ఆ ఆకృతికినూ తిరుపతి నగరంలో మంచి చెడులకి సంబంధమే ఉండదు ఎనీవే నేనేదో దృష్టాంతాన్ని కొంచెం స్ట్రెచ్ చేసి చెప్పాను శంకరులు ఏమంటున్నారంటే ఈ దేవతా శబ్దములన్నీ కూడా సేనాపతి శబ్దముల వంటివి అంటే మిస్టర్ కాదు ఇవన్నీ కూడా పర్టికులర్ పొజిషన్ని బట్టి వచ్చినవే తప్ప పర్టికులర్ ఇండివిజువల్కి సంబంధించింది కాదు ఇండివిజువల్స్ టెంపరీగా ఉంటాయి కానీ పొజిషన్స్ పెర్మనెంట్ సృష్టింతకాలం ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇంద్రశబ్దము ఇండివిజువల్ని చెప్పిదైతే అనిత్యం అవుతుంది పొజిషన్ చెప్పిదైతే నిత్యమే అవుతుంది కాబట్టి ఆకృతినే స్వీకరిస్తాం కనుక నిత్యత్వానికి భంగము రాదు తోయ త స్థానమధిహతి స స ఇంద్రాదిశబ్దైరీయే ఇోషోవతి కాబట్టి ఇంద్రుడు అంటే ఒక ఫలాన వ్యక్తి అని మీరు అనుకోద్దు ఆ స్థానం ఒకటి ఉన్నది ఇంద్రస్థానము గలదు ఆ ఇంద్రస్థానమును అధిరోహించిన జీవుడెవడైనా కూడా దేవతామూర్తి ఎవరైనా జీవుడే దేవత అవుతాడు పుణ్యం చేసుకుని జీవుడే దేవత అవుతాడు ఆ దేవతామూర్తి ఎవరైనా కూడా ఇంద్రశబ్దము చేతనే వ్యవహరించబడును కాబట్టి ఇంద్రశబ్దము చేత చెప్పబడే వ్యక్తి మారుతాడు కానీ ఇంద్రశబ్దము బోధించే ఆకృతి నిత్యము కనుక దోషము లేదు అర్థమైందండి ఈ మొత్తం ప్రక్రియలోకి మీకు ఇంట్రాక్టబుల్ ప్రాబ్లమ్స్ ఇంట్రడ్యూస్ చేసేయాలంటే మీరు వ్యక్తిని పెట్టేస్తే ఇంట్రాక్టబుల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఎలా వస్తాయి వ్యక్తిని పెట్టారనుకోండి వ్యక్తిని పెడితే ఆ వ్యక్తికి భార్య ఉంటుంది ఇండియన్ సొసైటీ ఈజ్ ఏ కన్సర్వేటివ్ సొసైటీ ఆ వ్యక్తికి ఓ భార్య ఉంటుంది ఇది అమెరికాలో ఈ సమస్య ఉండదు జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ వెళ్తే It is not a problem. It is some small legal issue which can be sorted out. Whereas, I can't all go there. Indraudu, you know, is the way you are living, and you are living. If this indraudu is the way to live, you are living, you are living, you are living, you are living, you are living. Nahushudan is one of them. What is the meaning of indraudu is that indraudu is going to be. Indraudu, that is the way to come, indraudu is going to be. This nahushudu indraudu is indraudu. ఇంద్రుడైతే వీడేం చేశాడు శచి అన్నది ఇంద్రుని పత్తి నావిడా ఆ ఇంద్రుడు పోయి నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు నా పత్తి ఆవిడ వెళ్ళి తీసుకురాడు అన్నాడు దుర్యోధనుడు మాట్లాడినట్టు మాట్లాడినాడు నేను నెగ్గాను అన్నట్టుగా అంటే పళ్ళకి పంపించాడు ఆవిడ దగ్గరికి వెళ్ళేప్పటికీ అంటే ఆ పాపం పండాలి బాగా ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను నహుషుడు రా నహుషుడు ఎందుకు వస్తాను నేనంటే ఇప్పుడు కొత్త ఇంద్రుడు ఆయనే అయితే ఇప్పుడు నేను ఇంద్ర స్థానానికి భార్యనా లేకపోతే వెళ్ళిపోయిన ఇంద్రుడికి భాగ్యనా ఈ గౌ ద్రౌపది అడిగినట్టుగానే అడుగుతున్నాడు అడిగే ఆవిడేమన్నాయి బృహస్పతికి సలహా అడుగుతాడు అడిగితే స్థానానికి ఏం భాగ్య జారిపోయిన పదవి నుంచి జారిపోయిన వాడు ఒకడు ఉన్నాడు కదా ఆయన వాడికే భాగ్య అని ఆయన ఈరోజు చెప్తాడు చూడాలి మీరు మహాభారతంలో కథ చూస్తే తెలుస్తుంది నాకు ఇవన్నీ గుర్తులేవు సో ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఇప్పుడు వస్తాయండి మీరు వ్యక్తిని చేసి పెడితే అంచేతనే పురాణంలో ఇంద్రుడు యు కెనాట్ యు కెనాట్ సాల్వ్ ఆ ఇంద్రుణ్ణి సాల్వ్ చేయడం సంభవం కాదు వేదంలో సమస్య కాదు వేదంలో ఇంద్రుడంటే ఒకనొక దేవత ఆ దేవతకి ఇంద్రుడని పేరు ఆ దేవతకు రూపం ఉంటుంది ఆ రూపం కూడా మన మనస్సుల్లో ఉంటుంది మన మనస్సుల్లోకి ఎలా వచ్చింది ఆ రూపము అంటే మంత్రములను అర్థవాదములను అధ్యయనం చేయడం వల్ల వచ్చింది మనమేం చూసామా పెట్టామా ఆ రూపం ఉంటుంది అంతే ఇంద్రుడంటే ఆ ఆకృతి అంతే ఆ ఇంద్ర వ్యక్తి రావచ్చు పోవచ్చు ఆ ఆకురిత ఉంటుంది కాబట్టి ఇంద్రశబ్దము నిత్యము కాబట్టి మీరు వ్యక్తిని పెట్టేస్తే యు యూ గోయింగ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంచేతనే కర్మ కానీ ఉపాసన కానీ జ్ఞాన సంబంధం లేకుండా చేస్తే అది చాలా కలుషితంగా ఉంటుందని ఇష్టం పాపం వాళ్ళు ఏదో కష్టపడి ఉపాసన చేస్తూ ఉంటారు వాళ్ళ ఉపాసనను పట్టుకుని నేనేదో నోరు పారేసుకుంటున్నానన్నట్టు అనిపిస్తుంది ఒకప్పుడు నాకే కష్టం అనిపిస్తుంది మనం ఎందుకు వీళ్ళు ఏదో ఉపాసన చేసుకుంటుంటే మనం ఎందుకు దాంట్లో ప్రవేశించటం అయితే మరి తత్వాన్ని నిరూపించే సందర్భంలో సామాజిక ధోరణులు సమకాలీన సామాజిక ధోరణులను కూడా పరిశీలించటము అదొక పద్ధతి టీచింగ్ అలాగే ఉంటుంది అందుకోసం నేను అప్పుడప్పుడు ప్రస్తావిస్తా తప్ప బట్ ఎనీవే దె పాయింట్ ఈజ్ ఈ చేసేవాళ్ళు కర్మలు చేసేవాళ్ళు ఒకసారి కొంచెం భగవద్గీత ఇచ్చేది గ్రంథాలను అధ్యయనం చేసి ఉపనిషత్తులను ఏ కొంచెమైనా తెలుసుకుని ఉండి తద్వారా కర్మని ఉపాసనని వాళ్ళు శోధన చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే వాటిలో రకరకముల అంత అంధవిశ్వాసములు చొరబడే అవకాశం చాలా ఉంది అలా చొరబడ్డాయి కూడా ఈ ఉపాసన చేసేవాళ్ళు చాలా అసందర్భంగా మాట్లాడతారు వాళ్ళకి తెలియదు వాళ్ళేమి శాస్త్రం చదువుకున్న వాళ్ళు కాదు ఏమీ కాదు ఏదో పెద్ద లోకంలో ప్రొఫైల్ పెట్టుకున్నారు తప్ప వాళ్ళేం తెలుసున్నవాళ్ళు కాదు తెలుసున్న వాళ్ళు అలా మాట్లాడతారు ఎనివే కాబట్టి ఎవడెవడైతే ఆ స్థానాన్ని అధిష్ఠిస్తాడో వాడి వాడికి ఇంద్రుడని పేరు కాబట్టి ఇంద్రశబ్దము ఆ స్థానానికి సంబంధించిన శబ్దము అది ఆకృతి వాచకమే కానీ వ్యక్తి వాచకము కాదు కాబట్టి ఇంద్రశబ్దము యొక్క నిత్యత్వానికి ఏమీ హాని లేదు నచ ఇదం శబ్ద ఆ టాపిక్ అయిపోయింది ఆ టాపిక్ అయిపోయింది శబ్దే విరోధ అన్నాడు చూడండి అది పరిహారం అయిపోయింది ఇవి శబ్దంలో విరోధమేమొచ్చింది శబ్దం నిత్యంగానే మిగిలింది కదా అయితే ఒక శంక ఒక లూజ్ అండ్ ఒకటి మిగిలుంది అక్కడ ఏమిటా లూజ్ అండ్ అంతకుముందేమో బ్రహ్మ నుంచి పుట్టిందన్నావు ఇప్పుడేమో శబ్దం నుంచి పుట్టిందన్నావు అనే లూజ్ అండ్ మిగులుంది అది క్లియర్ చేస్తున్నారు నచేదం శబ్ద ప్రభవత్వం బ్రహ్మ ప్రభవత్వత్ ఉపాదాన కారణాభిప్రాయణ ఉచ్యతే శబ్దము నుండి జగత్తు పుట్టినది అని ఇక్కడ అన్నారు అత ప్రభవ అత అంటే ఈ శబ్దము నుండి అస్మాత్ శబ్ద అక్కడేమో బ్రహ్మ నుంచి పుట్టింది అన్నారు అంటే ఏమన్నా మరి ఎలాగా మరి విరోధం లేదా ఏమీ విరోధం లేదయా బ్రహ్మ నుంచి జగత్తు పుట్టింది జన్మార్జస్య యత యత అంటే ఏ బ్రహ్మ నుండి అక్కడ బ్రహ్మ ఉపాదానము జగత్తు ఉపాదానము తప్ప ఇక్కడ శబ్దము నుంచి పుట్టిందంటే శబ్దము ఉపాదానము కాదు ఉపాదానము కాదు నిమిత్తం బ్రహ్మకు బ్రహ్మ ఉపాదానం కాబట్టి దీంట్లో విరోసం లేదు విరోసం లేదు ఏమండి అయితే మరి అభిన్న నిమిత్త అభిన్న నిమిత్తదానం అన్న సూత్రకారుడు అన్నాడా అనలేదుగా సూత్రగా ఆ అభిన్న నిమిత్తపాదానం తర్వాత చూత్ర ఈ శబ్దం విడించే వచ్చిందంటే అభిన్నమే అవుతుంది ఏమీ సమస్య కాదు కాబట్టి శబ్దము ఉపాదానము కాదు బ్రహ్మయే ఉపాదానం వేదాంతులు పరబ్రహ్మను ఉపాదానముగా స్వీకరిస్తారు ఈ ఉపాదానము అనే మాట చాలా ముఖ్యం నైయాయికులు వాళ్ళు ఆ మాట మాట్లాడరు వాళ్ళు నయ్యాయికులు వైశేషుకులు ఏమంటారు సమవాయి కారణము అసమవాయి కారణము అంటారు సమవాయము అనే పదాన్ని ఒక దాన్ని పెట్టి దాన్ని ఎవడూ మామూలు వాడు అర్థం చేసుకోలేని విధంగా దానికి డెఫినేషన్స్ పెట్టి వాళ్ళు కుస్తీ పడుతూ ఉంటారు ఆ కుస్తీ వాళ్లే పట్టాలి మనం దాంట్లో ఆ కుస్తీ మనం నేర్చుకోవడము సంభవం కాదు మనం పట్టడం లేము ఆ కుస్తీ వాళ్లే పడుతూ ఉంటారు అది వాళ్ళకే చెల్లింది వాళ్ళు చెప్పే దాంట్లో సారమైతే మాత్రం ఏమీ లేదని మనకి తెలుస్తూ ఉంటుంది నిస్సారమైన మాటలు పోగేసి ఉంటారు అవన్నీ కూడా వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా ఎయిదర్ దే ఆర్ కాంట్రడిక్టరీ టు వేదాంతిక విషయం ఆర్ దే ఆర్ కాంట్రడిక్టరీ టు మోడర్న్ సైన్స్ విషయం అంటే ఈ రెండింటి కాంట్రడిక్షన్ లేని తమ సత్తా తాము నిలబడే మాటలు నయ్యాయికులు చెప్పేవి చాలా కొద్దీ ఉంటాయి ఇప్పుడు గురుత్వం అంటాడు గురుత్వం అంటే బరువు వెయిట్ వెయిట్ గురించి చెప్తాడు ఆ చెప్పేప్పుడు మాస్క్కి కి ఉండే తేడా వాడికి ఏమీ తెలియదు అలాంటి రెండు ఉన్నాయని వాటికి కొంత డిస్టింగ్షన్ ఉంటుంది అవేమీ తెలియదు మూర్ఖుడు ఏమీ తెలియదు తెలియకుండగా ఇంత కొడుకు సమాసంహట వేసి ఆద్యపతన సమవాయి కారణం గురుత్వం అనేదో పెడతారు దాన్ని కూర్చుని వెళ్ళవేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఇప్పటికే అదే వెళ్ళవేస్తూ ఉంటారు ఆ పైమాట ఎవడైనా చెప్తే ఒప్పుకోరు కూడా ఏమంటే గ్రావిటేషన్ అనే దాని గురించి మూడు వేల ఏళ్ళ క్రితం ఎవడో అన్న మారి పట్టుకుని మీరు వల్లిస్తున్నారంటే మీ వివేకాన్ని ఏమనాల్సి ఉంటుంది సైన్స్ ఎంత అభివృద్ధి చెందింది గ్రావిటేషన్లో మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా లేకపోతే ఆ టాపిక్ మానేయాలి ఆ టాపిక్కు చదువుతో మోడర్న్ సైన్స్ గురించి ఏమీ తెలియకుండా ఉండిపోవడం ఉన్నది అది తప్పు కదది ఎనీవే వాళ్ళు ఈ సమవాయు కారణం అని అంటారే అసమవాయు కారణం ఎక్కడా వేదంలో కానీ మన స్మృతి గ్రంథాల్లో కానీ ఈశ్వరుడి గురించి చెప్పే గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలు గీతా ఇత్యాది గ్రంథాల్లో కానీ ఎక్కడ ఆ మాటలు వినబడవు ఇక్కడ వేదాంతులు వాడే పదము ఉపాదానము అనే పదాన్ని వాడతారు ఉపాదానము అంటే ద రా మెటీరియల్ ముడి సరుపు తెలుగులో ఉంటా ఆభరణాలకి ముడి ఏది బంగారము అంత మటుకే చెప్పాలి బంగారము రాగి అలా చెప్పకూడదు ఇంకా చాలా వాళ్ళు వాళ్ళేవో కలుపుతారు లక్క లోపల లక్క పెడతారు అవన్నీ ముడి సరుకులే అవన్నీ ఉంటాయి లోపల వాళ్ళు కల్తీలు ఏవో చేస్తూ ఉంటాం బట్ ద స్పిరిట్ ఆఫ్ ది క్వశ్చన్ ఈజ్ బంగారము ఓకే అలలు బుడగలు వాటికి ముడిసరికేది మీరు మీరే ఆ రూపంగా భాషిస్తోంది అని అర్థం ఈ జగత్తుకి ముడిసరు ఈశ్వరుడు అది బ్రహ్మ ఉపాదాయకారు అది మేము చెప్పాం ఈ జగత్తు ఎప్పుడు అంటే ఆ బ్రహ్మ జగద్ూపంగా ఎప్పుడు వచ్చాడు ఆ శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని వచ్చాడు దానికేం అభ్యంతరం ఏం శబ్దము ఉపాదానం అని చెప్పట్లేదుగా ఇప్పుడు రామహ శబ్దాన్ని పలికిన వెంటనే ఆ శబ్దమే ఇలా ఇల్లా అయిపోయి రాముడు అయిపోయింది అని మేమే అలా చెప్పట్లేదుగా ఇప్పుడు ఘటమున్నది ఘటానికి ఉపాదానం ఏది మట్టి ఘటానికి నిమిత్తం ఏమిటి అనే శబ్దం అది ఎందుకంటే కుమ్మరివాడు నిమిత్తం అనకూడదు కుమ్మరివాడు ఎవరు పొద్దున్న నిద్రలేసుకొని ఘటమును ఎవడు సంకల్పిస్తాడో వాడే కొమ్మరివాడు కొమ్మరివాడు ఉంటూ ఫలానా వాడుంటూ ఎవడో ఉండడు అని ప్రతి ఆయన పట్టుకుని ఏ కుమ్మరే ఇలా అనకూడదు తప్పు ఆయన ఏదైనా పుష్పం చదువుకుంటున్నాడు అనుకోండి ఏ కుమ్మరి అని ఆయన కూరలో ఇవ్వ కొనుకుంటున్నాడు అనుకోండి ఏ కుమ్మరి అనొచ్చా అనకూడదు తప్పు ఇవన్నీ తప్పు తప్పు సమాజంలో చాలా తప్పులు సో కనుక ఆయన కుమ్మరే ఎప్పుడవుతాడు పొద్దున్న లేచుకొనే ఈవేళ ఘట నిజానికి ఆయన సంకల్పించిన ఆయన భార్య సంకల్పించవచ్చు కూడా ఒకప్పుడు ఆవిడ అంటుంది వచ్చే శుక్రవారం సంత ఉంది సంత అంటే వీక్లీ మార్కెట్ ఇవాళ బుధవారం చేయి కుండలు చేయి రేపు కాలు చేయాలని పట్టుకెళ్దాం అంటుంది అది శబ్దం అంటే చాలా శబ్దాలు అనుకూడదు ఒకటే శబ్దం కుండా విగా ఉంటాయి లే కఫీ తాగి కొండ పొగల అవన్నీ కాదు శబ్దాలు కుండా ఆ శబ్దం ఆ శబ్దం అనగానే ఆ రూపం ఆకృతి వస్తుంది రాదు వ్యక్తి నుంచి వస్తుంది ఆకృతి బుద్ధికి ఆ ఆకృతి ఆ శబ్దము దాన్ని ఆకృతి ఈ మట్టి అనేటువంటి ఉపాదానమునకు దీన్ని జోడిస్తే కుండానే వ్యక్తి పుడుతుంది ఇప్పుడు చెప్పండి శబ్దం నుంచి పుట్టిందా లేదా అది పుట్టింది శబ్దము ఉపాదానమైందా ఉపాదానం కాదు నిమిత్తము కాబట్టి మేము శబ్దం నుంచి పుట్టిందన్నప్పుడు శబ్దము ఉపాదానము అంటే విరోధం ఎందుకంటే అక్కడ బ్రహ్మ ఉపాదానమని ఇక్కడ శబ్దము ఉపాదానం అంటే విరోధము మేము అలా బ్రహ్మ ఉపాదానమే శబ్దము నిమిత్తంగా ఉంటుంది కాబట్టి ఏ విరోధము లేదు कथं तरी स्थित वाचकात्मना शब्द निथसंबंधिनी शब्दव्यवहारपत्ति शब्दव्य अत प्रभव्यब कथ कल चौदू ఇదంతా కలిపి ఉంది దాంతో నేను కన్ఫ్యూజ్ అయ్యాను కథం దరిహి అక్కడ ఫుల్ స్టార్ పెట్టుకో ఒక ప్రశ్న మార్కు పెట్టుకోండి ఇప్పుడు నావ్ ఇట్ ఈజ్ ఓకే నావ్ ఇట్ ఈజ్ ఓకే అచ్చా శబ్దము కారణం కాదండి శబ్దము ఉపాధాన కారణం కాదు బ్రహ్మ ఉపాధానం మరి ఇట్లు మరి ఎట్లు కథం దరిహి అప్పుడు చెప్తున్నారు ఏమిటంటే స్థితే వాచకాత్మన నిత్యే శబ్దే శబ్దము నిత్యము వాచకము బోధించేది దేన్ని బోధిస్తుంది ఆకృతిని బోధిస్తుంది అని పైన కాబట్టి ఆకృతిని బోధించే శబ్దము నిత్యముగా నిలిచి ఉండగా కుమ్మరివాడే దృష్టాంతం కుమ్మరివాడి బుద్ధి ఎందు ఘట శబ్దం ఉంది ఘటన చేసాక వస్తుందా ఘట శబ్దం కొండ తయారు చేసాక వస్తుందండి ఘటశబ్దం కాదు అది ఎప్పుడూ ఉంటుంది వాచ నిత్యంగా ఉంటుంది దేనిని బోధిస్తుంది పుట్టబోయే కొండను బోధిస్తుందా పుట్టబోయే కొండ లేదుగా లేని కొండను బోధిస్తుందా ఘట శబ్దము ఆకృతిని బోధిస్తుంది వ్యక్తులేనే లేదు ఇంకా ఆకృతిని బోధించే నిత్యమైన ఘట శబ్దము నిలిచి ఉండగా ఏ అప్పుడేమవుతుంది నిత్యార్థ అది ఎటువంటి శబ్దం అర్థముతో నిత్య సంబంధము కలిగిన శబ్దం ఎందుకంటే అర్థము ఆకృతి నిత్యము నిత్యమైన ఆకృతితో ఈ ఘట శబ్దానికి ఉండే సంబంధము నిత్యము కాబట్టి ఘట శబ్దం కూడా నిత్యము అటువంటి శబ్దము నిలిచి ఉండగా అప్పుడు ఒక వ్యక్తి పుడుతుంది ఎటువంటి వ్యక్తి పుడుతుంది ఆ శబ్దమునకు ఇది అర్థము అని చెప్పడానికి యోగ్యమైన వ్యక్తి పుట్టుకొస్తుంది ఘట శబ్దమునకు యోగ్యమైన అర్థము గల వ్యక్తి ఇది వ్యక్తి అంటే పర్టికులర్ పర్టికులర్ పీస్ ఇది అని చెప్పడానికి యోగ్యమైన వ్యక్తి పుడుతుంది కాబట్టి పుట్టేది వ్యక్తియే కానీ దానికి మూలమునందు ఆకృతి ఆ ఆకృతిని బోధించే శబ్దము ఆ శబ్దానికి ఆకృతితో ఉండే నిత్య సంబంధము ఉంటాయి అవి ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి పుడుతుంది కాబట్టి అవి వ్యక్తి పుడుతుంది వ్యక్తి ఉపాదానం నుంచి పుడుతుంది ఉపాదానం ఏమిటి మట్టి పుడుతుంది జగత్తు కూడా అటులానే జగత్తు కూడా అలాగే పుడుతుంది అది పుడుతుందంటే నేను యాంటిసిపేట్ చేసి చెప్పేస్తున్న మీకు పరమాత్మ ఉంటాడు నిర్గుణుడు అద్వయుడు ఏ గుణములు లేవు అద్వయశ్వరుడు కూడా ఉన్నాడు ఉన్నప్పుడు ఆయన నుండి ఆయనకి శక్తి జోడిస్తుంది శక్తి శక్తి అంటే కదలిక ఆ నిర్గుణ పరమాత్మ ఎందు చిన్న కదలి చిన్న కదలికంటే చాలు చిన్నో పెద్ద మనం చూసామని ఉన్నాను కదలిక కదలిక వచ్చింది ఆ కదలికకే శక్తి అని ఆ శక్తి వచ్చేప్పటికి ఆయనకి గుణాలు వచ్చేసాయి మరిద్ద సప్రదస్తమ గుణాలు వచ్చేసాయి ఏమంటే ఆ మాయాశక్తి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకా పరమాత్మ కాదు ఇప్పుడు ఇంకా ఆయన హిరణ్య గర్భుడు ఈశ్వరుడు అవుతాడు ఈశ్వరుడు అవుతాడు కావండి ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే గతకా గత సృష్టిలో ఉండే శబ్దాలను అన్నిటినీ ఆయన గుర్తుకొస్తాయి అంటే వేదమంతా గుర్తుకొస్తుంది వేదము అంటే శబ్దముల యొక్క సమాహారము అదంతా బుద్ధిలోకి వస్తుంది ఆ శబ్దములు బుద్ధికి వస్తూనే వాటి ఆకృతి బుద్ధికి వస్తుంది ఇంద్రహారగానే ఇంద్ర ఆకృతి బుద్ధికి వస్తుంది ఓ మేఘాలకి అధిదేవత ఆకృతి గుర్తుకొస్తుంది ఆ ఆకృతిని బట్టి ఆ శబ్దము ఆకృతిని బట్టి ఇంద్రుడనే వ్యక్తిని ఒకరిని సృష్టించి అరే నువ్వు ఈ స్వర్గలోకాన్ని పాలించరా అని ఆదేశిస్తాయి ఆ రకంగా ఇంద్ర వచ్చినాడు ఆ విధంగానే మొత్తం జగత్తంతా కూడా వస్తుంది ఆయన నుంచే ప్ర కాబట్టి పరమాత్మయే ఉపాదానము నిత్యమైన శబ్దము నిమిత్తముగా ఈ సృష్టి వచ్చింది పాపం ఈ మహర్షులు ఈ జగత్ సృష్టిని బాగా లోతుగా విచారం చేశారు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎవరో ఇంత పలహారం చేసేసి ఎవరో పెట్టే వాళ్ళు కొంత పలహారం చేసేసి కూర్చుని ఈ జగత్తుకు కారణం ఎవరు అని విచారం చేసేవారు మనం ఏం చేస్తున్నాం ఎవరో పెట్టిన పలహారం చేసేసి ఎవరన్నా ఈ పార్టీ ఆ పార్టీలో కలిసిందా దీనికి దానికి పొత్తు ఏమిటి అని ఇది మనం విచారం చేసాం ఎప్పుడూ కూడా సంసారానికి సంబంధించిన విచారణ చేయకూడదు చేస్తే అది ఎందుకు పనికిరానిది అవుతుంది మనస్సు కలుషితం అవుతుంది అలా కాకుండా ఎవరిని జగత్తు ఇలా ఉంది మీరు ఈ చేయండి ఏమన్న పొలిటికల్ పార్టీస్ వస్తున్నాయి పోతున్నాయి భారతదేశం అన్నారు స్వాతంత్ర్యం అన్నారు అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు అన్నారు ఈ మహాకాల ప్రవాహం పోతుంది కదా దీని మూలంలో ఏముందంటారు అని అడగండి ఒకసారి అప్పుడు మీ మనస్సు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ సకల జగత్తులో నిలిపెట్టి జగదతీత ఏమైనా తత్వానికి పోతుంది అదిగో అటువంటి విచారము మనిషిని తప్పక ముక్తున్ని చేస్తుంటారు పాపం వాళ్ళు అలాగే చేసేవారు విచారం ఈ జగత్తు ఎలా పుట్టింది ఈ శబ్దం నుంచి పుట్టింది బ్రహ్మయే ఉపాదానము అంటూ అలాగే విచారం చేసేవారు ఇదంతా మనస్సులో పెట్టుకుని అత ప్రభవ అని అన్నారు సూత్రకారసుడు అతహ అంటే ఈ శబ్దము నుండి ఈ జగత్తు బ్రహ్మ ఏ ఉపాదానముగా కలిగిన జగత్తు అభివ్యక్తమైనది అని అలా చెప్పిన్నాడు కథం పునరవగమ్యతే శబ్దాత్ ప్రభవతి జగత్ ఇది ఓకే ఆ సమస్య పరిష్కారమైంది బ్రహ్మ కారణమని శబ్దం కారణం అన్న అదేమి సమస్య లేదు బ్రహ్మ ఉపాదానం అన్నాము శబ్దము అయితే శబ్దము నిమిత్తముగా ఈ జగత్తు పుట్టింది అని మీకు ఎలా తెలిసింది అది చెప్పండి విరోధం పోయింది సరే అసలు శబ్దం నుంచి జగత్తు పుట్టింది అని మీకు ఎలా అర్థమైంది ప్రత్యక్షానుమానాభ్యాం అని సూత్రంలో ఉండే ప్రత్యక్షము అనుమానము ఈ రెండింటిని బట్టి శబ్దము నుండి జగత్తు పుట్టిన మాకు తెలిసింది ప్రత్యక్షం శృతి మాణ్యం ప్రతి అనపేక్షవాత్ ప్రత్యక్ష శబ్దానికి అర్థము శృతి అదేము ఎందుకంటే వేదం చెప్పింది ద మోస్ట్ అథెంటిక్ దానికి మరొక కన్ఫర్మేషన్ అక్కర్లేదు అనపేక్షము చెప్పిన దాన్ని మీరు కన్ఫర్మ్ చేయనక్కర్లేదు ఇప్పుడు ఇది ఎలాగుంటుందంటే ఈ రైలు ఎన్నింటికి మీరు టికెట్ కొన్నారనుకోండి రైలు ఎన్నింటికి మూడు ఉన్నరా మూడు ఉన్నరకి అని కింద రాస్తారు సబ్జెక్ట్ టు చేంజ్ వెరిఫై ఆన్ ద డేట్ రాస్తారు ఇక్కడేదో ప్రింట్ చేసి పెట్టాము ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆ టైంలో మీరు ఫోన్ చేసి ఆ టికెట్ కలెక్టర్ గారిని అడిగితే ఆయన చెప్తారు ఎన్నింటికి అని అప్పుడు ఇక్కడ ప్రింట్ చేసింది ప్రమాణం అవుతుందా అవ్వదు అడిగే సూచనే హెల్ప్ఫుల్ హింట్ ప్రమాణం ఏదవుతుంది ఆయన చెప్పింది టికెట్ కలెక్టర్ గారు ఎవరో ఉంటారు ఆయన చెప్పింది ప్రమాణం ఈ ఇక్కడ చెప్పిన దానికి సోర్స్ అదవుతుంది ఇది దాన్ని అపేక్షించి ఇది ప్రమాణం ఇది కరెక్ట్ అవ్వచ్చు స్టిల్ కరెక్ట్ అవ్వచ్చు బట్ ఇట్ ఈస్ కరెక్ట్ బికాజ్ హీ హ్యాస్ కన్ఫర్మ్ అప్పుడు ఒరిజినల్ సోర్స్ ఇదవుతుందా అదవుతుందా అదే అవుతుంది ఇప్పుడు వేదము ఆ ఒరిజినల్ సోర్సు వంటిది ఇట్ డజంట్ నీడ్ ఎనీ ఫర్దర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎల్స్ వేర్ ఇట్ ఇట్ స్టాండ్స్ అండ్ ఇట్స్ ఓన్ మెరిట్ అండ్ ఇట్ సోన్ ట్రూత్ అండ్ ఇట్స్ ఓన్ ట్రూత్ఫుల్నెస్ ఇతర అపేక్ష లేని ప్రమాణము జ్ఞాన సాధనము మనం తెలుసుకోవాలంటే వేదం చెప్పిన దానికి మరియు మరో విధంగా దానిని నిర్ధారణ చేసుకునే ఆవశ్యకత ఉండనే ఉండదు ఆకారనంగా కారణంగా ప్రత్యక్ష శబ్దము చేత వేదము నిర్దేశించబడుతుంది కాబట్టి ప్రత్యక్షం అనగా శృతి అని అర్థము అనుమానం స్మృతి ప్రామాణ్యం ప్రతి సాపేక్షవాత్ అనుమానం అను అంటే తరువాత పశ్చాత్ అంటే ఎవడోహోడు కన్ఫర్మ్ చేయాలి అంటే ఫస్ట్ ఒక సోర్సు కన్ఫర్మ్ చేసిన తర్వాత దట్ బికమ్స్ వ్యాలిడ్ అను మానం మానమంటే కొలత అనుమానం సో వేదము చెప్పిన దానిని ఈ ఋషి చెప్పినాడు ఓ మహర్షి చెప్పాడు అది అది వ్యాలిడ్ ఎందుకు వ్యాలిడ్ బికాస్ ఇట్ వాజ్ కరాబరేటెడ్ బై ద వేద దెర్ ఫోర్ ఇట్ ఈస్ అంటే దీని వ్యాలిడిటీకి కరాబరేషన్ ఇతర ఆధారపడి ఉన్నది కనుక ఇది ఇండిపెండెంట్ ప్రమాణం కాదు డిపెండెంట్ ప్రమాణము కాబట్టి ఇండిపెండెంట్ ప్రమాణము ప్రత్యక్షము డిపెండెంట్ ప్రమాణము అనుమానము కాబట్టి అనుమాన శబ్దానికి అర్థం ఏంటంటే స్మృతి అని అర్థం స్మృతులన్నీ కూడా మహర్షుల చేత వ్రాయబడినది పురుషములు పురుషుల చేత నిర్మాణము చేయబడినది వాటి యొక్క మూలము మాత్రం వేదమే కాబట్టి వేదంలోనూ శబ్దము నుండియే జగత్తు పుట్టినదని చెప్తున్నారు స్మృతి గ్రంథాల్లో కూడా శబ్దము నుండియే జగత్తు పుట్టినదే చెప్తున్నారు అని అభిప్రాయం ప్రత్యక్షానుమానాభ్యాం అనే సూత్రపదానికి అర్థం అది తేహి శబ్దపూర్వాం సృష్టిం దర్శయత అంటే ఆ అంటే శృతి స్మృతులు రెండూ కూడా సృష్టి శబ్దములో శబ్దము నుండి వచ్చింది అని చెప్తున్నాయి శబ్దం ముందు ఉంటుంది తర్వాత సృష్టి వ్యక్తి తర్వాత సృష్టి ముందు ఘట శబ్దం ముందా ఘట వ్యక్తి ముందా ఘట శబ్దం ఉందా ఘట శబ్దాన్ని అనుసరించి ఘట వ్యక్తి వస్తుంది ఈ దృష్టి ఎంత బాగా మనం ఏమనుకుంటాం ఘటం వచ్చేసిందని ఘటన ఎక్కడి నుంచి వచ్చింది ఘటం వచ్చాక కుమ్మరవాడయ్యాడా ఆయన కొమ్మరివాడు కాబట్టి ఘటం వచ్చేది అయితే ఘటం వచ్చాక కొమ్మరి ఈ రకమైన మీమాంసలు లోకంలో చాలా ఉండవచ్చు బట్ స్టిల్ ఘట శబ్దము నుండియే ఘటము సృష్టింపబడుతుంది ఈ మాటని శృతులు స్మృతులు కూడా చెప్తూ ఉన్నవి ఉన్న ఒక శృతి ఏత ఇవై ప్రజాపతిహీ దేవాన సృజత ప్రజాపతి దేవతలను సృష్టించాడు ఏ శబ్దం నుంచి సృష్టించాడు ఏతే అనే శబ్దం నుంచి సృష్టించాడు ఈ మంత్రం నేను కఠినంగా ఉంటుంది చూడండి అసురుగ్రమితి మనుష్యాన్ ఆయన అసురుగ్రం అన్నాడు అని మనుష్యుల్ని సృష్టించాడు ఇందవ ఇది పికృన్ ఇందవహ అన్నాడు అని పితృదేవతలను సృష్టించాడు తిరపవిత్రి గ్రహాన్ తిరపవిత్రం అన్నాడు అని ఈ గ్రహములను సృష్టించాడు బృహస్పతి శుక్రుడు చంద్రుడు చంద్రుడు కాదు గ్రహము చంద్రుడు ఉపగ్రహం సో బృహస్పతి శుక్రుడు భూమి కూడా గ్రహమే ఇది యాస్ట్రానమీ యాస్ట్రాలజీ కాదు యాస్ట్రాలజీ వేరు యాస్ట్రాలజీలో భూమి ఉండదు చంద్రుడు వస్తాడు ఉపగ్రహానికి గ్రహం అనే స్థాయి వస్తుంది కానీ గ్రహశబ్దానికి అర్థం మారిపోతుంది సూర్యుడు గ్రహం కాదు నక్షత్రం కానీ ఆస్ట్రాలజీలో సూర్యుడు గ్రహంగా పరిగణింపబడతాడు ఇలాంటి చేంజెస్ ఉంటాయి అక్కడ ఆ గ్రహశబ్దానికి వాళ్ళు అర్థం వేరే చెప్తారు ఇంతకుముందు ఏదో చెప్పేవాళ్ళు ఇప్పుడు గ్రహశబ్దానికి అర్థం మారిపోయిందిగా ఇప్పుడు గ్రహము అంటే సైన్స్ ప్రకారంగా సూర్యుడు చుట్టూ తిరిగిన గ్రహములు అనేప్పటికీ చంద్రుడి గ్రహం ఎలా అవుతాడు మరి సో చంద్రుడు సూర్యుడు తిరగట్లేదు భూమి చుట్టూ తిరుగుతున్నాడు చంద్రుడు గ్రహం కాకుండా పోవాలి చంద్రుడు గ్రహం కాదు అని మీరు తీసేస్తే యాస్ట్రాలజీ ఏమవుతుంది ఆ మధ్యన జనీవాలో ఎస్ట్రానమర్స్ అందరూ కలిసి ది వరల్డ్ ఆస్ట్రానామికల్ కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహించారు ఆ కాన్ఫరెన్స్లో మొట్టమొదటి ఎజెండా ఏమిటంటే నెప్ట్యూన్ గ్రహముల జాబితా నుండి తొలగించవలేను ఇది ఎలా ఉందంటే యునైటెడ్ నేషన్స్లో ఇరాన్నును మన ఈ నేషన్స్ జాబితా నుంచి తొలగిస్తాం కబరదా అన్నట్టుగా లేది నెప్ట్యూన్ను గ్రహముల జాబితా నుండి తొలగించవలేను అని కాన్ఫరెన్స్లో తీర్మానం పెట్టారు కొంతమంది ఏమండయి మాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నెప్ట్యూన్ గ్రహాల్లో ఉంది ఇప్పుడు కటాత్తుగా తొలగిస్తారా ఏమేషమైనా ఏమి అని కొంతమంది అప్పు వచ్చేసారు చిన్న డెమోన్స్ట్రేషన్ కూడా చేశారు ప్లే కార్డ్స్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ నిజంగా ఐఎమ్ నాట్ ఎగ్జామినేటింగ్ మీరు వెరిఫై చేసుకోండి సరే ఆస్ట్రానామికల్ కాన్ఫరెన్స్ మొదలైంది ఆస్ట్రానమర్స్ అందరూ వచ్చారు అధ్యక్షుడు ప్రారంభోపన్యాసం చేశాడు ఒకళ్ళ తర్వాత సైంటిస్టులు లెక్చర్స్ ఇచ్చారు తర్వాత ఓటింగ్ పెట్టారు ఓటింగ్ పెట్టిన తర్వాత నెప్ట్యూన్ ఇంక ఇవేట నుంచి గ్రహములలో లేదు తీసేసారు ఎందుకంటే గ్రహములో ఉండాలంటే ఆర్బిట్ ఫిక్స్డ్ ఉండాలి ఎలాగేవో రూల్స్ ఉంటాయి ఎస్ట్రానమీ సైన్స్లో ఎస్ట్రోఫిజిక్స్ ఈ నెప్ట్యూన్ ఏం చేస్తుందంటే సూర్యుడి చుట్టూ తిరుగుతోంది చాలా దూరంగా ఉండి తిరుగుతోంది స్లోగా తిరుగుతోంది కానీ అప్పుడప్పుడు ఆ గ్రహము అనేటువంటి లక్షణాన్ని వైలేట్ చేస్తోంది అది స్పీడ్ మారిపోతుంది ఆర్బిట్ మారిపోతుంది అలా ఉన్నది మీరు కాబట్టి తీసిపారేశారు అబ్జర్వ్ చేశారు పదిహేను ఏళ్ళ క్రితం దాకా గ్రహంలాగే ఉంది ఆ తర్వాత మార్పులు వస్తున్నాయి దాంట్లో పదేళ్ళు అబ్జర్వ్ చేశారు మళ్ళీ కరెక్ట్ పొజిషన్కి వస్తుందేమో పన్నేళ్ళలో పన్నెండు దానికి కూడా రూల్ ఉంది పన్నెండేళ్ళు లోపలి మళ్ళీ కరెక్ట్ పొజిషన్కి వచ్చేస్తే పర్వాలేదు అది రావటం లేదు ఇంకా వచ్చి ఛాన్స్ కూడా లేదు వాళ్ళు ప్రొడిక్ట్ చేయగలుగుతారు కాలకులేషన్ ప్రొడిక్షన్ అంటే ఈ ప్రొడిక్షన్ ఉంటాం దాని ఆర్బిట్ని బట్టి అది ఎలా ఉంటుందో అలా చేస్తారు నెప్ట్యూన్ నుండి గ్రహముల నుండి తొలగించినారు మన వాళ్ళనే వాళ్ళలో అడిగారు ఏమంటే నెప్ట్యూన్ ను గ్రహం నుంచి తొలగించారు కదా మరి మీ పరిస్థితి ఏమిటం లేదు ఏం చెప్పారో తెలిసిన నెప్ట్యూన్ తొలగిస్తే మాకేమి మా చంద్రుడు మా రాహువు మా కేతువు సుఖంగా ఉన్నంత వరకు ఏమీ సమస్య లేదు చెప్పారు మన ఎస్ట్రాలజర్స్ ఉన్నారని నిజంగా వాళ్ళకి చేతులు దండం పెట్టి దండం పెట్టారు వాళ్ళకి సైన్స్కి ఏమీ సంబంధం లేదు సైన్స్ ఇటు ఉంటే వాళ్ళు ఇటు ఉంటారు వాళ్ళకి వేదాంతానికి ఏమి సంబంధం లేదు గీత ఇటు ఉంటే వాళ్ళు ఇటు ఉంటారు వాళ్ళకి జీవితానికి సంబంధం లేదు అలా క్యాల్కులేషన్స్ వేస్తూనే ఉంటారు తప్ప జీవితానికి అన్వయించే మాటే లేదు అసలు వాళ్ళు నిజంగా ఒక ట్రైబ్ ఇట్ ఈస్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైబ్ ఐ డోంట్ నో ఇట్ ఈస్ ఎ వీక్నెస్ ఆఫ్ హిందూ సొసైటీ ఇట్స్ ఎడ్ సేగా ఆఫ్ ఎ వెరీ అన్స్టేబుల్ హిందూ సొసైటీ అని అనిపిస్తుంది ఈ మంత్రాన్ని చూద్దాం ఆయన శబ్దము నుండి సృష్టించేస్తారు ఈ జగత్ ఓం పూర్ణమదః పూర్ణమద పూర్ణ పూర్ణం దక్ష్యే పూర్ణశేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దక్షణార్పణ వస్తూ ఈ లాస్ట్ పోర్షన్ అని శ్రీరామ్ గారు ఎడిట్ చేస్తారు హీ విల్ నో హౌ టు ఎడిట్ ఇట్ ఈ పాఠం కనుక టీవీ నైన్ వాడు వినుంటే వాడు నన్ను యాంకర్ కింద పెట్టుకుంటారు